సమాహిత సన్ మన్యేత చింతయేత్ ఆ విధంగా మనం అనుభవానికి తెచ్చుకోవాలి అనుభవానికి తెచ్చుకోవాలి అంటే యుక్తుదై ఉండాలి యుక్త అంటే సమాహిత సన్ అంటే వాచ్ఫుల్నెస్ సమాధానం అంటే వాచ్ఫుల్నెస్ అని అవేర్నెస్ అని కూడా చేస్తారు అవేర్నెస్ ఉన్నా వాచ్ఫుల్నెస్ ఉన్నా ఒకటే వాచ్ఫుల్నెస్ మీరు అసలు వాచ్ఫుల్నెస్ అనేది అభ్యాసం చేసినట్లయితే దీన్ని దళైలామా బాగా ప్రచారం చేస్తారు ఆయన మైండ్ఫుల్నెస్ అనే పేరుతో ప్రచారం చేస్తారు నిజంగా ఆయన పుస్తకంలో మీరు సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్లో వస్తున్న ఒక ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్ న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్ దాంట్లో చాప్టర్ పెద్ద చాప్టర్ మైండ్ ఫుల్నెస్ అంటే యుక్త సమాహిత యు ఆర్ మైండ్ ఆఫ్ ఎవ్రీ యాక్షన్ అంచేతనే మల్టీ టాస్కింగ్ అనే ఒకటి ఉంది అంటే ఒకే సమయంలో అనేక పనులు చేయటం అనేది అదొకటి ఉంది అది ఇప్పుడు చెప్తున్న ఈ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కార్ నడుపుతో ఇది మాట్లాడ్డాం ఇలాంటివన్నీ కూడా కార్ నడుపుతో మాట్లాడకూడదు ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ డ్రైవర్ని కార్ నడుపుతున్నాడు కూడా మన హేటంలో కారు నడుపుతున్నాడు ప్రెసిడెంట్ ఏమో యునైటెడ్ నేషన్స్కి రావాలి సో జేఎఫ్కే ఆయనది జే ఆయన ప్రైవేట్ ప్లేను జేఎఫ్కే పక్కన ఉన్నటువంటి స్పెషల్ ప్రైవేట్ ఎయిర్పోర్ట్లో దిగింది దాని నుంచి బయటకు వచ్చి అక్కడ కారు ఎక్కేసి యునైటెడ్ నేషన్స్కి రావాలి ఆయన యునైటెడ్ నేషనల్ డ్రైవ్ చేసుకొస్తున్నాడు ముందు పోలీసు అన్నీ ఉంటుంది ఇక్కడలా ఉండదు ఇక్కడ మరీ చేస్తారు మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేసి ఇది అక్కడ అలా ఉండదు ట్రాఫిక్ అవలో ఆపరు ఉంటే ఒక్క వన్ ఆఫ్ టూ ప్రెసిడెంట్కి ఒక్కడికే ప్రెసిడెంట్ ఒక్కడికి వన్ ఆఫ్ టూ లైట్స్ దాకా కొంత క్లియరెన్స్ ఉంటుంది తర్వాత మళ్ళీ ట్రాఫిక్ కడిపోతుంది మీకు మీరు పరిశీలనగా పెట్టకపోతే మీకు ప్రెసిడెంట్ వెళ్ళాడని తెలియకపోయే అవకాశం కూడా ఉంది ఏదో సంథింగ్ మీసిపోయిందని సమ్ డిలే ఇస్ దేని అనుకుంటారని తప్పిస్తే ప్రెసిడెంట్ వెళ్ళాడు మీకు తెలియదు అంత సింపుల్గా పోతారు వాళ్ళు ఎనీవే ఆయన వెళ్తున్నాడు ఎంతో డ్రైవ్ చేస్తున్నాడు నేను డ్రైవర్ ఏ సెల్ ఫోన్ ఉందా అని అడిగాడు హా సార్ అడిగాడు ఏది నెంబర్ చెప్తాను ఒకసారి ట్రై చేయ అంటే హీ వాంటెడ్ టు కాంటాక్ట్స్ నంబడే వాడు సెల్ ఫోన్ తీయలేండి ఏ నిన్న సెల్ ఫోన్ తీసి కనెక్షన్ ఇవ్వమంటే ఎవరో ఏమిటంటే నైసార్డు సెల్ ఫోన్ తీయలేం ప్రెసిడెంట్ పక్కన సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ వై వైదొన నేను చెప్పిన ఆర్డర్ వాడు ఎందుకు ఫాలో అవుతున్నా ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ నేను చెప్పిన మాటలు వాడు ఎందుకంటే సీక్రెట్ సర్వీస్ కోర్టులో డ్రైవ్ చేసి వాళ్ళు డ్రైవ్ చేయాలి కానీ సెల్ ఫోన్ మాట్లాడకూడదని రూల్ ఉందండి అని చెప్పి నాట్ ఓన్లీ దట్ న్యూయార్క్ స్టేట్లో సెల్ ఫోన్ మాట్లాడడం ఇల్లీగల్ డ్రైవ్ న్యూయార్క్ స్టేట్లో ఇల్లీగల్ ఇంకో చోట ఇల్లీగల్ కాదు ఇంకా రాలేదు అలా మరో చోట న్యూయార్క్ స్టేట్లో వచ్చేసింది కాబట్టి అయితే నేను చెప్పినా కూడా వాడు మీరు చెప్పినా కూడా చేయడం అంతే వాడు వాడు మాట్లాడలేదు తర్వాత సెక్రటరీ వీళ్ళు వాళ్ళకి తెలిసి వాళ్ళు ప్రెసిడెంట్గా రూల్స్ చెప్పారు ఇలా ఉంటాయి రూల్స్ మీరు చెప్పినట్టు వాళ్ళు చేయరు వాళ్ళ రూల్ ప్రకారమే వాళ్ళు చేస్తారు అంచేతనే వాళ్ళు అభివృద్ధికి వచ్చారు ఓ రకంగా ఇక్కడ సరే ఈ విషయం అలా మల్టీ టాస్కింగ్ చేయకూడదు ఇప్పుడు భోజనం చేస్తున్నారు అనుకోండి బిజినెస్ గురించి అడుగుతుంటారు మరి బిజినెస్ ఏమవు ఏమవుతుందండి బిజినెస్ ఏమవుతుంది నేనే అవ్వదు నడిచేదే నడుస్తూ ఉంటుంది బిజినెస్లో ఏమవుతున్నాయి అవే అవుతుంది ఏమవుతుంది ఏదో ఇటువంటి నడుస్తూ అనేది ఏమవుండదు బిజినెస్ లో మీరు ఆ సంతోషాన్ని లోపల నుంచి తెచ్చుకోవాలి సంతోషం ఒక క్వాలిటీ ఇన్నర్ క్వాలిటీ బయట క్వాలిటీ బయట బిజినెస్కి క్వాలిటీ ఉండదు వాల్మార్క్ ఉంది అక్కడ అమెరికాలో వాల్మార్క్ వాడు ఏడాది వాడు అమ్మకాలు పది బిలియన్ డాలర్లు వాడు వేలమోహన్ వేసుకున్నాడు ఎందుకని పదకొండు బిలియన్ డాలర్లు అమ్మాలని అనుకున్నాడు వాడు పది బిలియన్ డాలర్లే అన్నాడు అందుకోసం వ్యాపోహం చేసుకున్నాడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది పది బిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్కి రెండు రెట్లు ఉంటుందండి అంత అమ్మకాలు చేసేటు వాడు కానీ వాడు అనుకున్న దానికంటే తక్కువ అని చేత వాడు దుఃఖపడుతున్నాడు కాబట్టి దీన్ని బట్టి మీకేమర్థమైంది కాబట్టి దేర్ ఇస్ నథింగ్ లైక్ సాటిస్ఫాక్షన్ ఇన్ అవుట్ సైడ్ అది మీ ఇన్నర్ క్వాలిటీ అంతే మైక్రోసాఫ్ట్ వాడు ఎక్స్ బాక్స్ అని ఒక కన్సోల్ గేమింగ్ కన్సోల్ టీవీలో మీరు గేమ్లు ఆడుకున్నది ఎక్స్ బాక్స్ అని అంటారు దాని పేరు ఎక్స్ బాక్స్ అవి త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ బాక్సెస్ అమ్మేడు విత్ ఇన్ వన్ మంత్ అయితే వాటి టార్గెట్కి తక్కువ టార్గెట్ ఫైవ్ మిలియన్ బాక్సెస్ టార్గెట్ కంటే తక్కువ కాబట్టి మైక్రోసాఫ్ట్ కంపెనీ స్టాక్ పడిపోయింది వాళ్ళేమో వైస్ ప్రెసిడెంట్ ని షిఫ్ట్ చేసి ఇంకోహండి ఎవరన్నా తీసుకొచ్చారు ఎందుకంటే టార్గెట్ తక్కువ పడింది వారి వెళ్ళాలి ఆసక్తి అసలు అంతేమన్నా ఉందా ఈ కంపెనీలు అన్ని ఇలాగే ఉంటాయి బిజినెస్ ఇలాగే ఉంటుంది ఈ పాన్ షాప్ పెట్టేట మనం ఎదుర్కొన్న పక్కన ఫుట్పాత్ ఆక్రమించి నడిపిస్తూ వాడి బిజినెస్ ఇలాగే ఉంటుంది ఎదుర్కొన్నా పెద్ద ఫైవ్ స్టోరీ బిల్డింగ్ లో బిజినెస్ ఉండాలి వాడి బిజినెస్ అలాగే ఉంటుంది రిలయన్స్ వాడి బిజినెస్ కూడా బిజినెస్లో అసంతృప్తి అనేది దాని లక్షణం అది కాబట్టి మీరు మల్టీ టాస్క్ చేసేసి ఏదో జీవితంలో ఏదో ఉద్ధరించేస్తాం అనుకుంటే అది పెద్ద భ్రాంతి తప్ప ఇంకేళ్ళు మీరు ఉద్ధరించేది ఏమీ ఉండదు ఈ సంసారం ఎలాంటిదంటే నష్టవనిత సాక్షాత్కార అవుతాడు నేను సడన్గా గుర్తుకొచ్చింది నాకు నష్టవనిత సాక్షాత్కార న్యాయం అని అంటే ఒక ప్రియుడు ఉంటాడు వాడి ప్రియురాలు అదే దేహ త్యాగం చేసింది ఏదో ప్రాణం పోయిందా చిన్న వయసులో యువనంలో ఉండగానే దేహ త్యాగం చేసింది అదే మై లైలా మధ్యను బాబుతో సో వీడు వీడు వేరే మధ్యను అనాలి వాడు మధ్యను ఓకే లైలా చూపి స్త్రీయుడు వీడు పురుషుడు ఎవడో స్త్రీ ఎవడో డౌట్ వచ్చి అడిగారు సో మధ్యను లాంటి వీడి మధ్యను లైలా లేకుండా అయిపోయింది వీడి మధ్యను ఈ మధ్యను రోడ్డు మీద వెళ్తున్నాడు ఒక్కడు నడిచి వెళ్తున్నాడు సాయంకాలం పూట వెళ్తూ ఉంటే ఎవళ్ళో ఎదురొచ్చినట్టు ఒక యువతి ఎదురొచ్చినట్టు ఆ యువతి ఎవళ్ళ ఆరు దగ్గరికి వచ్చి చూస్తే లైలాగలాగా అనిపిస్తుంది వాడికి వాడు లైలా అనుకుంటూ ఉంటాడు ఈ లోపల వెనకాల నుంచి ఎవరో కారు హార్ బయ్యమని కొడితే వీడు మళ్ళీ తెలుగులోకి వస్తాడు వస్తే లైలా లేదు ఏమీ లేదు దీన్ని నష్టవనిత సాక్షాత్కారమవుతారు ఈ నష్టవనిత సాక్షి దష్ట అంటే లేకుండా అంటే ప్రియురాలు సాక్షాత్కరిస్తుంది ఈ సంసారం అలాంటిది అది అందులో అంత కంటే సారము ఏమీ లేదు బిజినె లాభం వచ్చిందంటే అది నష్టమైనంత సాక్షాత్కారం లాంటిది ఏదో పంపి లాభం వచ్చింది లాభం వచ్చింది అనుకుంటాడు ఒక్క గంట పోయిన తర్వాత ఏయింది ఆ లాభం పోయింది మళ్ళీ దుఃఖంలో పడతాడు ఇంకో చింతలో పడతాడు లేదా కనపడ్డా లేదా ఏమైంది లేకుండా పోయింది కాబట్టి ఈ సంసారంలో ఏవో సాధించాలనేటువంటి మాట భ్రాంతిదే కాబట్టి మల్టీ టాస్కింగ్ ఉండకూడదు ఒక్క పనే చేయాలి ఇన్ని పనులు చేయకూడదు నేను ఒక్కటే పనిచేస్తాను నేను ఇన్ని పనులు చేయను మల్టీ టాస్కింగ్ నేను చేయను ఒక్కటే పనిచేస్తాను నేను రూలు పెట్టుకున్నాను ఒక్కటే పనిచేస్తాను నా వల్ల ఎక్కువ పనులు అవ్వాలని నేను ఎప్పుడూ అనుకోను ఇంకా ఎక్కువ మందికి వేదాంతం బోధించేయాలని నేను అనుకోను ఎందుకంటే నేను బోధిస్తున్నానని అనుకోను ఇంకా మళ్ళీ ఎక్కువ మందికి బోధించడం ఎక్కువ మందికి బోధించడం ఏమిటి వాళ్ళు తెలుసుకుంటున్నారు కానీ మనం బోధించేదే ఉంటుంది దీంట్లో శంకర భగత్పాదులు వ్యాసులు ఇవన్నీ ఉన్నాయి దీన్ని మన బోధించే వాళ్ళం ఇందులో ప్రవాహం వెళ్తూ ఉంటుంది ప్రవాహంలో ఓ పుల్లకి ఇంకో పుల్ల తగులుకుని రెండు వెళ్తున్నాయి ఈ రెండు పుల్లల్ని తోసేది వేరే ప్రవాహం ఉంటుంది కానీ దీంట్లో ఒక పొలం ఇంకో పుల్లని తోసేది ఏమి ఉండదు అలా అనిపిస్తుంది నేను తోస్తున్నానని వెనకాల పొల్లం ముందు పుల్లని చూసి నేను తోస్తున్నాను అనుకుంటుంది అదేం తోయటం లేదు అన్నిటి తోసేది ఒకటే నదీ ప్రవాహం వేరే ఉంది అలాగే కాల ప్రవాహం కాబట్టి ఒక్కటే పని ఏ పని చేసినా ఒక్కటే పాఠం చూస్తే ఓన్లీ పాఠం పుస్తకం చదివితే పుస్తకం పుస్తకం రాస్తే అదే పని వేరే పని లేదు ఇన్ని పనులు చేయకూడదు ఒక్కటే పని చేసుకోవాలి ఏ ఏ అంటే అన్ని పనులు చాలా పనులు చేయొచ్చు కానీ ఎట్ ఎనీ గివెంట్ అయ్యే ఒక్కటే పని చేస్తారు అంటే అర్థం టోటల్ వాచ్ఫుల్ నెస్తో చేస్తారు చేస్తే నైవ కించిత్ అనే విషయం మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది తత్వవిత్ ఆత్మనో యాథాత్మ్యం తత్వం వేత్తి తత్వవిత్ పరమాధదర్శీ తత్వము తెలుసున్నవాడు తత్వము అంటే ఆత్మ యొక్క యథార్థస్వరూపము యాథాత్మ్యం అంటే యథార్థస్వరూపము అని అర్థం ఆత్మ అంటే తాను నేను నేను యొక్క యథార్థస్వరూపం ఏమిటి నేను దేహమా కాదు నేను ప్రాణశక్తియా కాదు మనస్సా కాదు కర్తయా కాదు భోక్తయా కాదు అది అది నేను యొక్క యథార్థస్వరూపం మరి అయితే నేనేమిటి అనవసరం ఆ ప్రశ్న మీరు అడగద్దు నేను చెప్పొద్దు నేనేమిటో నేను చెప్పను లేను మీరు తెలుసుకోను లేరు మీరు తెలుసుకుంటే అది నేను ఎలా అవుతుందని మీ చేతిలో తెలియబడే నేను కాంగవుతుంది కానీ నేనెలా అవుతుంది కాబట్టి దీంతో ఉన్న రహస్యం ఏంటంటే ఆత్మ యొక్క స్వరూపం ఎట్టిది దీనికి ఇదొక మర్మ మార్మికమైన సత్యం అంటే రహస్యమైనటువంటి సత్యం ఆత్మ యొక్క స్వరూపమేమి ఆత్మ సచ్చిదానందఘనము సద్ధనము చిద్ధనము ఆనందఘనము అని అల్లా చెప్తున్నంతసేపు ఆత్మీయతో మీకు తెలియదు నిజానికి అలా చెప్పచ్చు చెప్తాము కానీ మీకు ఆత్మ అనుభవానికి ఆ విధంగా రాదు మరి ఎలా వస్తుంది ఏదో కానీ కరెక్ట్గా ఆత్మ ఎలా అనుభవానికి వస్తుందంటే అనాత్మయందు ఆత్మభావ తిరస్కారం చేతనే మీకు ఆత్మ యొక్క అనుభవం బాగా వస్తుంది ఎందుకంటే ఆత్మ ఒక థింగ్ కాదు అది నేను కాబట్టి నేను నాకు అనుభవానికి రావడం ఏమిటండి నేను నేనుగా ఉంటే సరిపడుతుంది కాబట్టి నేను యొక్క యథార్థ జ్ఞానం మీకు కలగాలి అంటే ఏమిటేవిటి నేను కావో వాటిని నేను కానిగా గుర్తిస్తే సరిపడుతుంది దేహాన్ని నేను అనుకుంటున్నాను దేహం నేను కాదు అని గుర్తించాను ఎప్పుడైతే మీరు అసత్తుని అసత్తుగా తెలుసుకుంటున్నారో అసత్తుని అసత్తుగా తెలుసుకోవటం ద్వారా అసత్తు నివారణ అయిపోతూ ఉంటుంది ఫాల్స్ ఫాల్స్ అని తెలుసుకోవటం ద్వారా అది నివారణ అయిపోతుంది పాము ఫాల్స్ అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో పాము పోయింది అక్కడ ఇంకా లేదు ఆ విధంగా అసత్తుని అసత్తుగా తెలుసుకోవటం ద్వారా అసత్తు నివారణ అయిపోయి సత్తు మిగిలిపోతుంది సత్తుని తెలుసుకుని ఏమీ ఉండదు సత్తు శేష శిష్యతే శేష కాబట్టి ఆ విధంగా సత్యను అసతోమాసబ్ద్యమయ్య అసత్తును నివారణం ద్వారా సత్తులో మిగిలి ఉంటాడు తప్పిస్తే సత్తు ఎలా ఉంటుందో చెప్పండి నేను తెలుసుకుంటానంటే అది వర్క్ ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ నెగిటివ్ పద్ధతిలోనే తత్వాన్ని వీరు చేశారు ఆత్మను యథాత్మ్యం ఆత్మ యొక్క యథార్థ స్వరూపమిట్టిది అని నిందా నిషేధ పద్ధతిలో నిరాకరణ పద్ధతిలో వీరు తెలుసుకుంటాడు అలా తెలుసుకున్నావు అంటే ఏది పరమార్థమో దాన్నే దర్శించువాడు పరమార్థమో దర్శిస్తూ ఉండాలి పరమార్థం అంటే వాచ్ఫుల్నెస్ ఇస్తే పరమార్థ సాక్షి చైతన్యమే పరమార్థం దాంట్లోనే నిలిచి ఉండువాడు వాడికి నేను కర్తను కాను అని వాడికి వేరే శాస్త్రం వెళ్ళి చెప్పక్కర్లేదు వాడికి అనుభవానికి వచ్చేస్తూ ఉంటుంది ఆ విషయం తర్వాత కథా కథం వా తత్వం అవధారయత్ మన్యేత అవధారయన్ మన్యేత అవధారయన్ పచన్నం ఇక్కడ మన్యత ఇుచ్యతే పశ్యన్ని కాబట్టి ఎప్పుడు తత్వాన్ని అంటే యథార్థ స్వరూపాన్ని మనం ఫోకస్ చేసుకుని అవధారణ అంటే ఫోకస్ చేయటం దాని మీద ఫోకస్ చేసుకుని ఎప్పుడు మనం ఆత్మకర్త అని తెలుసుకోవాలి కదా మన్యేత మన్యేత అని కదా ఎప్పుడది సో ఎప్పుడు ఎలాగా చేయాలి ఎలా చేయాలి కథ కథంలా ఎప్పుడు చేయాలి అంటే పశ్చన్ నుంచి మొదలుపెట్టాలి చూస్తూ ఇలా చూస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు పనిచేయచ్చు అర్థం ముందు నిలబడండి నిలబడి చూస్తున్నారు మీరు ఆ కనపడేదాని మీదనే నిమగ్నం అయిపోవడం ఓహో ఈ చూస్తున్న చూసి చూడడం జరుగుతోంది ఈ ఇంద్రియము అనే వాచ్నెస్ అది ఇది వాచ్నెస్ అప్పుడు ఏమవుతుందో తెలుసు అండి ఎన్నో డైమెన్షన్ పశ్యన్ ఇవ్ ఎన్నో డైమెన్షన్ మీరు దాన్ని అభ్యాసం చేయొచ్చు అన్ని కారుగా కూర్చోండి కూర్చుని కళ్ళు తెరిచి మీరు ఎదురుకుండా కనపడండి మీరు చూస్తూ ఉండండి పశ్యన్ అనమాట ఇప్పుడు మెల్లగా మరీ గట్టిగా నొక్కి పెట్టడం కాకుండా నల్లగా సాఫ్ట్గా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకుని కళ్ళను ఒకసారి నొక్కి పెట్టి బిగించి స్క్వీష్ చేయటం స్క్వీష్ చేసి లూజ్గా వదిలిపెట్టేయండి లూజ్గా వదిలిపెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ కన్ను చూడడం మానేసింది ఇంతకుముందు నేను కన్నుతో జగత్తులో ఉండే రూపాలను చూశాను ఇప్పుడు జగత్తులో ఉండే రూపాల యొక్క దర్శనం లేదు ఇంకా ఎందుకంటే కన్ను మూసేసుకున్నాను కదా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ రూపాలని చూచిన కన్ను ఇప్పుడు చూడడం మానేసిన కన్ను ఆ కన్నుని పరిశీలిస్తున్నాను కన్నుని చూస్తున్నా ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి రూపాలని చూస్తున్న కన్నుని చూస్తున్నా దాని నుంచి మీరు కిందకి జారిపోవద్దు ఆ హయ్యర్ డైమెన్షన్ ఆఫ్ వాచ్ఫుల్నెస్ నుంచి జారిపోవద్దు కంటిన్యూ టు వాచ్ ది ఐస్ ఐసైట్నే వాచ్ చేయండి ఈ ఐసైట్ రూపాలను చూస్తోంది నేను ఐసైట్ ని వాచ్ చేస్తున్నా మళ్ళీ కన్ను మూసి మూసేసి ఉంచేసి ఆ ఐసైట్ని అంటే కన్నునే పరిశీలిస్తోంది కళ్ళు తెరిచి రూపాలను చూసి కళ్ళుని పరిశీలించాలి కళ్ళు మూసి రూపాలను చూడటం మానేసిన కన్నుని పరిశీలించాలి ఓకే ఇప్పుడు కళ్ళు చదవండి ఇప్పుడు ఆ కన్ను యొక్క మూమెంట్ని పశ్యన్ కన్ను ఇంద్రియము ఇంద్రియార్థము రూపాన్ని చూసుకోండి దానిని పరిశీలించిన టైంలో మీరు ఒక నిమిషం సేపు అటువంటి అనుభవాన్ని కలిగింది కదా ఆ అనుభవ కాలంలో వాట్ వర్యూ మీరు ఆలోచించారు మీరు ఆ అనుభవాన్ని ఒకసారి నెమరు వేసుకుని ఆ టైంలో వాట్ వర్యూ నేను అడుగుతా చెప్పండి ఆ టైంలో మీరు బ్రహ్మ విద్య పాఠం చదువుకుంటున్న వ్యక్తియా ఆ టైంలో ఇంటి దగ్గర పిల్లలు అందరూ ఉన్నారు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి క్లాస్ అయిపోయినా వచ్చినా కూడా ఎలా వెళ్తామో ఏమో అని అనుకుంటున్న వ్యక్తియా కాదు మరి ఏమిటి ఆ టైంలో ఎటువంటి వ్యక్తి మీరు ఏ వ్యక్తి కాదు మరి ఆ టైంలో యు ఆర్ నాటే కలుస్తాను ఆ టైంలో మీకు దేహాభిమానం ఉందా లేదు నేను కర్తననే అభిమానం ఉందా లేదు నేను భోక్త ఏ అభిమానము లేదు నేను ఇండియన్ అనే అభిమానం ఉందా లేదు నేను హైదరాబాదీ అనే ఏ అభిమానము నేను తండ్రిని కొడుకును ఏ అభిమానము లేదు సకల అభిమానములు లేని స్థితి ఆ స్థితి పశ్చన్ కాబట్టి చూస్తున్నప్పుడు ఈ విధంగా నేను కర్తను కాను అనే సత్యాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవాలి ఈ ప్రారంభంలో పశ్చియన్ పడింది నిజానికి పశ్చన్ను డిఫికల్ట్ ఈ అభ్యాసం మీరు పశ్యంతో కాకుండా మిగతావాటితోటి మొదలు పెడితే బాగుంటుంది ఇక్కడ ప్రారంభంలో పశ్యం వచ్చిన తర్వాత మీరు పశ్యంతో చేయించారు ఈ అభ్యాసము వింటున్నప్పుడు చేయడం చాలా కన్వీనియంట్ వింటున్నప్పుడు అభ్యాసం హ్యాపీగా చేయొచ్చు ఏమండి అలాగే తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసం దగ్గర మంచి చక్కగా చేయొచ్చు ఈ అభ్యాసం కాబట్టి నేను చేయటం లేదు ఆ మెషీన్ చేసుకోండి అనే సత్యాన్ని అనేక సందర్భాల్లో ఇక్కడిచ్చినటువంటి లిస్టులో ప్రతి దాంట్లోనూ మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు ఈ విధంగా అనుభవానికి తెచ్చుకోవాలి పశ్యన్నికి మన్యేతే పూర్వేణ సంబంధ ఎప్పుడూ కూడా ఇప్పుడు మన్యేత అని ఉంది పశ్యన్నికి వెనక్కాలు పూర్వేణ అంటే ముందు దానితో పశ్యన్ మన్యేత అని మీరు అను అలా అన్వయం చేయాలి ఎలాగ పశ్యన్ చూచుతున్నవాడై నైవ కించిత్ కరోమి ఇది మన్యేత నేను కర్తను కాను అని కన్ను చూస్తోంది నేను కర్తను కాను అని అనుభవానికి తెచ్చుకున్న వాళ్ళను ఓకే అని ప్రతిదానికి అలాగే అన్వయం చేసుకుంటూ పోవాలి పశ్యన్ తర్వాత ఇంకా మిగతా ఆయన ఏం చెప్పట్లేదు ఆయన అవన్నీ ఆయన తీసి పారేసారు అయిపోయింది ఒక పశ్చన్కి చెప్పారు మీరు శృంగ్వర్ణి చేయండి మళ్ళీ నిటారుగా కూర్చొని సాఫ్ట్గా కళ్ళు మూసుకుని సాఫ్ట్గా కళ్ళు మూసుకోండి మూసుకుని ఇప్పుడు వినాలి శబ్దాన్ని వినాలి నేను చేసి శబ్దాన్ని వినాలి ఓ ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి ఏమిటంటే వినటం అవుతోందా లేకపోతే నేను వింటున్నా So, am I listening or listening happens? Adhi gaman in chalala. Nenu, nenu panikattinu nana nal arpe venada mane function jarigi poto honda. Da anampata adhe jarigi poto honda. Iri miru parashir in chalala. Rama, Rama, Rama, Rama, Rama, Rama, Rama, Rama, Rama, Rama. ఇప్పుడు నిశ్శబ్దాన్ని వినండి ఇప్పుడు కుడి చెవితో ఎడమ చెవిలోని సైలెన్స్ని వినాలి ఎడమ చెవితో కుడి చెవిలోని సైలెన్స్ని వినాలి వినడం అంటే నోటీస్ చేయడం అని అర్థం రెండు చెవులతోటి చుట్టూ ఉండే శబ్దాన్ని నిశ్శబ్దాన్ని వినాలి రెండు చెవులతోటి చుట్టూ ఉండే శబ్దాన్ని వినాలి ఏ శబ్దం ఫ్యాం శబ్దం అయితే ఫ్యామ్ శబ్దం ఏదో ఇప్పుడు రెండు చెవులతో శబ్దాన్ని వింటూ ఉంటే మీరు సాక్షిగా ఉండి ఆ ఫంక్షన్ ని స్లోగా కన్నులు తెరవాలి ఈ ఈ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ ఈ ఎక్సర్సైజ్లో మనకి కొన్ని సత్యాలు మనకి అనుభవానికి వస్తాయి ఒకటి నేను వింటున్నాను అనేది తప్పు వినడం అనేది అయిపోతూ ఉంటుంది దానంతటా జరిగిపోతూ ఉంటుంది వినటం హ్యాపీన్స్ నేను వింటున్నాను అంటే అది అభిమానం వ్యర్థమైన అభిమానం నేను వింటున్నాను అన్నది తప్పు ఇప్పుడు ప్రభలు ప్రభలు మోసికెళ్ళవారు మా చిన్నప్పుడు ఉండేది ఓ యాభై ముందో పాతికి ముందో దాని కింద భుజాలు పెట్టేసి మోసేస్తూ ఉంటారు మోసేస్తూ ఉంటే నేను కూడా మోయాలి అని నాకు అనిపిస్తుంది నేను మొయ్యడానికి నేను పుట్టి వాడిని పెద్దవాళ్ళు నేను కుట్ర నేను నేను నాకు అసలు భుజమే అందరు కానీ నేనేం చేస్తాను అక్కడికి వెళ్ళి భుజం పెట్టేస్తాను బుధం పెట్టేస్తే ఆ భుజం తగలదు ఎక్కడో పైన ఉంటుంది కానీ ముందు వెనక ఈ జనం అలాగ ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటాం వెళ్ళిపోతుంటే నాకు స్పష్టంగా తెలుస్తుంది అది నేనేమో వయటం లేదు అది మోయబడుతోందేమో తెలుస్తూ ఉంటుంది కానీ బయటకు వచ్చి నేను మోసాను అని చెప్పుకుంటాను అంటే ఒక లేని కర్తృత్వాన్ని నెక్నిర్వేసుకునే ప్రయత్నం నేను చేస్తాను నేను కూడా మోసాను అది అక్కడ తెలుస్తూ ఉంటుంది నేను మోయలేదని తెలుస్తూ మోసాను అనుకోండి ఇక్కడ మీద అజ్ఞానం చేతను తను మోయట తను చేయటం తెలిసి తెలియదు కూడా వీటికి కాబట్టి నేను వింటున్నాను అన్నది తప్పది అది అజ్ఞానం నేను వినడం ఏం కాదు వినడం అనే ఒక ప్రక్రియ నడిచిపోతుందంటే ఎందుకు నడుస్తుంది ఇంద్రియా అని ఇంద్రియ వర్త అంటే నేను వింటూ ఉంటే రాకూడదు చెవుడు రావాలని ఎవడన్నా కోరుకుంటాడా చెవుడు రావడం వినడం మానేయడం వినడం మానేయడం నువ్వే వినివ్వడమైతే ఎందుకు మానేసావు వినడం వింటూ ఉండైతే కాదండి అది అంటే లేనాబాడు నువ్వు ఎవరి చేత వినబడును ప్యాసివాయిస్ అది చెవి చేత వినబడును చెవి చేత వినబడదు మరి ఇవ్వేమిటి నేను ఉడికే సాక్షి ఆ సత్యాన్ని తెలుసుకోవాలి కాబట్టి శుభం వన్ నైవ కించిత్ కరోమి ఇది మన్యేత ఈ విధంగా ప్రతి యాక్షన్ లోకి మీరు ఆ క్వాలిటీ ఆఫ్ వాచ్ఫుల్నెస్ ని పట్టుకొస్తే మీరు కర్త కాదు అనే సత్యం తెలుసుకోవచ్చు ఇంత అధ్యాత్మయోగము అంటారు అధ్యాత్మయోగం ఎందుకంటే అధ్యాత్మయోగం ఎందుకంటే జగత్తు గురించి తెలుసు ముందు అధ్యాత్మ తెలుసుకుంటే అలా జగత్తు తెలుసుకోవాలి లేకపోతే జగత్తు అది తప్పుగా కనపడుతుంది మనకి ఇంకో రకంగా కనపడుతుంది కనపడి మన భ్రమలోకి సంసారంలోకి లాగేస్తుంది కాకపోతే దేవుడి గురించి అధ్యాత్మం తెలుసుకోవాలా అధ్యాత్మం తెలుసుకుని దేవుడి గురించి ఆలోచిస్తూ కానీ నువ్వు తెలుసుకుంటే ఈ లోపల ఉన్నటువంటి సకల శక్తుల మూలంలో దేవుడు ఉన్నాడని ఆ దేవుడి కంటే నువ్వు వేరుగా లేవని నీకు తెలుస్తుంది లేకపోతే అధ్యాత్మం తెలుసుకోకుండా దేవుడు దేవుడు అనుకోండి ఆ దేవుడు ఎక్కడో కొండ మీదో కోడలోనో ఎక్కడో ఉంటాడు అక్కడికి నువ్వు పరిగెత్తుకు చూడాలి ఏం చూస్తావు అక్కడికి వెళ్ళి పరిగెత్తుకు ఒళ్ళు హోన పోవడం ఏమీ ఉండదు కాబట్టి దేవుణ్ణి చూడాలంటే అధ్యాత్మం శక్తి చేసుకుని దేవుణ్ణి చూడాలి సంసారంలోకి వెళ్ళాలంటే ఇప్పుడు ముళ్ళధారు ఉంది ముళ్ళదారిలోకి వెళ్ళాలంటే ఏం చేస్తారు చెప్పులు తొడుక్కుని వెళ్ళాలి అలాగే సంసారంలో భంగపాటు లేకుండా బతకాలి అంటే వీడు అధ్యాత్మంలో వివేకము తత్వము తెలుసుకుని సంసారంలోకి వెళ్ళాలి వెళ్తే ఈ సంసారం మనం ఏమీ చేయలేదు ఆ చెప్పులు తొడుక్కుని వెళ్ళినట్టుగా ఆ కవచం జ్ఞానం అనే కవచం వేసుకుని వెళ్ళాలి తత్వజ్ఞానం అనే కవచం వేసుకుని అంతేకాని మా జనం ఎలా ఉంటారు ఓ కొంతసేపు సంసారం జగత్తులో అధ్యాత్మం ఏమి పట్టించుకోడు పాటేమయ్యి తెలుసుకునే ప్రయత్నం చేయడు జగత్తంతా ఏలేస్తారంటాడు మధ్యలో అప్పుడప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు దేవుడు గుర్తుకొచ్చి నాకు దేవుడు అంటే ప్రీతి నాకు విశ్వాసం ఉంటాడు పూజలో పీ దేవుని మీద నమ్మకం ఉందని వీళ్ళు నమ్ముతున్నారు దేవుని మీద నమ్మకం లేదు దేవుడి మీద నమ్మ దేవుడి మీద నమ్మకం కాదు దేవుడి మీద నమ్మకం ఉందనే ఒక నమ్మకం అర్థమైందా నాకు దేవుడి మీద నమ్మకం ఉంది అని వాడుకో నమ్మకం అంతేకాదు వీరికి దేవుడి మీద నమ్మకం లేదు దేవుని మీద నమ్మకం ఉంటే నువ్వు అసలు రాగద్వేషాలు అసలు ఉండనే రాదు అసలు దేవుడి మీద నమ్మకం దేవుడి మీద నమ్మకం ఉంటే ఇంత గడపడి ఎందుకు చేస్తాడు దేవుడి మీద నమ్మకం లేకే చేస్తాడు కానీ దేవుడి మీద నమ్మకం లేదు రాకే మాత్రం ఒప్పుకోడు దేవుడి మీద నమ్మకం ఎందుకంటే వీడికి దేవుడి మీద విశ్వాసం లేదు దేవుడి మీద విశ్వాసం ఉందని ఒక విశ్వాసం ఉంటాయి అది ఎందుకు నీకు ఎలా తెలిసిందరో దేవుడి మీద విశ్వాసం ఉన్నాను చూడు నిన్ననే తిరుపతి వెళ్ళి వచ్చాను కదా తిరుపతిలో ఏం చేసే ఏం చేస్తున్నారో తెలుస్తున్న వీళ్ళు బ్లాక్లో కొంటున్నారు ఇవి దర్శనం అంటే అట్లు బ్లాక్లో కొంటున్నారు లడ్డూలు కూడా బ్లాక్లో కొంటున్నారు సో నేను మొన్న ఎక్కడో పాఠంలో చెప్పాను కానీ ఏనుగులకి పెద్ద పెద్ద నామాలు పెయింట్లతో పెట్టేసి వాటిని హింస పెడుతూ ఉంటారు అదంతా కూడా సందర్భం కాదని నేను ఏదో చెప్పాను భూతదయ గురించి ఏదో వస్తే చెప్పాను చెప్తే ఒక ఆయన ఇది తిరుపతిలో చేస్తారు కదండి మీరు ఎలా అంటారు ఏదన్నా అంటే నన్ను తిరుపతిలో ఇంకా ఎలా చేస్తారో లడ్డూలు కూడా అబ్బుతూ ఉంటారు అది కూడా స్వచ్ఛమైన అని చెప్పారో ఏమీ చాలుసార్లే కూర్చోండి ఇంకా ఇంకా పైగా ఇది పూర్వపక్షం హోట తిరుపతిలో చేయడం అది అదేమవుతుంది తిరుపతిలో చేసి ఇవన్నీ ఎలాంటి పనులు చేస్తారు వాళ్ళు చేసి పనిదనం ఒక్కటి సక్రమంగా ఉంటుందా వెంకటేశ్వర స్వామి సొమ్ములన్నీ కూడా అన్యాయంగా అరగించేస్తూ ఉంటారు ఏ తిరుపతిలో చేయడం ఏమిటి కాదు ఆగమం పుస్తకం చాలా ఉన్నాయి బోళ్ళు ప్రక్షిప్తాలు ఉన్నాయి నేను చూపిస్తానరా అలాగే పుస్తకాలు చూపిస్తే చాలా ఉంటాయి అవన్నీ ఇప్పుడు వేదాంతం దగ్గర వచ్చేందుకు అవన్నీ తులసి పుస్తకం అనే పనిచేస్తాను కాదు కనుక అధ్యాత్మాన్ని మీరు సెటిల్ చేసుకోవాలండి అధ్యాత్మం మీరు సెటిల్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఏమిటి ఆ ఆత్మ కంటే భిన్నంగా జగత్తు లేదు ఆ ఆత్మ ఏంటే ఉన్నాడు అయిపోయింది కదా మనీ సెటిల్ అయిపోయాయి కదా జగత్తు ఆత్మలో విలీనం అయిపోతుంది దేవుడు ఆత్మస్వరూపుడే ఉంటాడు త్రాతస్మరాన్ని హృది సంస్కృత సత్యత్ సుఖం పరమహంసగతిని తుడిజం అయితే ఇంకేం దాంట్లోనే దేవుడు కూడా వచ్చేసాడు దేవుడు వచ్చేశాడు దెయ్యము వచ్చేసింది జగత్తు వచ్చేసింది ఇంకేం మిగవలేదు వీళ్ళు అహంకారం కూడా నింగేసిందని కాబట్టి అధ్యాత్మాన్ని బాగా అధ్యయనం చేయాలి అధ్యాత్మయోగము అధ్యాత్మయోగాధిగమైన దేవం మత్వా ధీర హర్షశోక జహాతి అనే కఠోపనిషత్తు ఇది అధ్యాత్మయోగము అంటారు సో ఈ విధంగా ప్రతి క్రియలోనూ ఆ క్వాలిటీ ఆఫ్ మెడిటేషన్ తీసుకొస్తే అది మెడిటేషన్ అంట అప్పుడు వారికి తెలిసిపోతుంది నిధిధ్యాసనం ఏమని నైవ కించిత్ కరోణి అని తెలిసిపోతుంది ఇంకా ఏం తెలుస్తుంది ఇంద్రియాని ఇంద్రియార్థసు అని వివేకము అలాగా మంచి ఉజ్వలమైనటువంటి వివేకం వీరికి అనుభవానికి వచ్చేస్తుంది తద అంటే ఏకవచనం ప్రథమ ఏకవచనం అనుకో షీకవచనం శరద్ శరదార్యకరణేష్టా కర్మసూ అకర్మవ పశ్యత సమ్యర్శిన సర్వర్మ సన్యాసే అధికారర్శనా ఈ విధంగా ఆత్మస్వరూపమును యథాతథంగా తెలుసుకున్న జ్ఞానికి సస్యవంతత్వవిధ జ్ఞానికి కర్మసు కర్మలయందు ఎందు అంటే కర్మణ్యకర్మ యశ్ చేతితో దీనికి సమన్వ సమన్వయం చేస్తున్నారా కర్మల కర్మసు అంటే కర్మల అంటే సతిసత్వమే కర్మసు సత్సు కర్మలు ఉంటూ ఉండగానే కర్మలు ఇక్కడ అన్ని కర్మలు ఇష్ట పెట్టారు కదా ఈ కర్మలన్నీ ఉంటూ ఉండగానే ఈ కర్మలంటే ఏమిటండి ఇవి ఇవి ఆత్మ చేసి పనులు ఏం మరి ఏమిటి సర్వ కార్య కరణ చేష్టాసు కర్మసు అన్ని కార్య అంటే దేహ దేహము యొక్క అవయవములు కరణ అంటే ఇంద్రియములు వాటి యొక్క చేష్టలు సో జ్ఞానేంద్రియ చేష్టలు కర్మేంద్రియ చేష్టలు ఇవి కాకుండా ఇంకా దేహంలో విసృజన్ తర్వాత విసృజన్ కర్మేంద్రియాల్లో పడింది శ్వాసన్న కర్మేంద్రియాల్లోనూ జ్ఞానేంద్రియాల్లోనూ పడలేదు అది దేహచేష్ట దేహం చేస్తూ ఉంటుంది పీల్చి విడిచిపెడుతూ ఉంటుంది కుండే కూపిరితిత్తులు ఇవన్నీ కలిసి రక్తప్రసారము ఇవన్నీ కూడా ఇవన్నీ మనం చేస్తున్నావా రక్తప్రసారం మనం చేస్తున్నావా గుండె కొట్టుకోవడం మనం చేస్తున్నామా ఎక్కడైతే మన అభిమానం ఉన్నదో అక్కడ నేను చేస్తున్నాను అని అనిపిస్తుంది వీడికి అంతే మనం చేసేది ఏముండదు కాబట్టి చేస్తున్నాము అన్నది భ్రమ కార్యకరణ చేష్టలు వాటికే కర్మలు నడుస్తూ ఉంటాయి మనకు వచ్చిన కష్టం ఎక్కడ వచ్చిందంటే క్లేశం ఏదంటే కార్యకరణముల ఎందు అహం మమా అభిమానం ఉండడమే క్లేశం దేహము ఇంద్రియముల ఎందు నేను నాది అనే అభిమానం ఉంటుంది మనకు దానివల్ల నేను కర్తను అనే ఒక పెద్ద భ్రమలో మనిషి బతుకుతూ ఉంటాడు ఆ భ్రమ నుంచి బయటపడేటువంటి అద్భుతమైన ఉపాయం ఇది కాబట్టి ఆ కర్మలన్నీ అవుతున్నా అకర్మ ఇవ పశ్యత స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఏమని ఆత్మా అకర్మ కర్మ సంబంధము లేదు క్రియా సంబంధము లేదు అని కర్మని అకర్మయ స్పశ్యూ చూస్తూ ఉంటాడు ఇదే సమ్యగ్ దర్శనము అంటాయి దీన్నే సమ్యక్ దర్శనము అంటారు నేను కర్తను అని తెలుసుకోవటము అది అసమ్యక్ దర్శనం అది అజ్ఞానం దాంట్లో సమ్యక్త ఏమీ లేదు సో అది యథార్థ దర్శనం కాదు అయథార్థ దర్శనం అంటే మరి ఏమంటే నేను కర్తలు లేకపోతే యజ్ఞం చేసేవాడు ఉండడు అంటే నీకు ఎందుకంటే యజ్ఞం చేసేవాడు ఉండడం నీకు కావాలా నీకు ఆత్మస్వరూప జ్ఞానం కావాలి ఏం కావాలి యజ్ఞం చేసేవాడు ఎందుకున్నాడు ఉంటాడు నేను కర్తను అని భ్రమపడేవాడు ఒకడు ఉంటాడు వాడు నువ్వు నీ నీకు కావాల్సింది ఏదైతే ఆత్మస్వరూప జ్ఞానమా లేకపోతే ఊళ్ళో ఎవరు ఉన్నారో ఎవరు లేదనే ఎలా ఉందంటే ఇప్పుడు ఏదో తప్పు పని చేస్తున్నాడు ఆ పని చేయకరా అంటే ఈ పని చేయకపోతే ఇంకా ప్రపంచంలో తప్పు పని చేసేవాడు ఎవడో ఉండడనే ఏం అది కాబట్టి అలాంటి ఆర్గ్యుమెంట్లు శంకర్లు అస్సలు ఒప్పుకోరు అటువంటి సందర్భం నేను ఇప్పుడు రెండు ఇంటూ రెండు అంటే అక్కడ ఇంకో రకంగా అడుగుతుంటే మరోటి అవుతుంది మరోటవుతుంది ఇవన్నీ ఈ లెక్కలన్నీ తప్పు అలాంటి లెక్కలు ఉండకూడదు సత్యమేదో దాని ప్రకారం పోవాలి స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అది సత్యం అంటే దాన్ని అలా పెరగే అక్షరాలతో వేసేయటమే అంతేకాని అది వేసిస్తే సిగరెట్లు తాగడం ఉద్యోగాలు పోతాయి ఏం అర్కైండి ఆఫ్ ఆర్గ్యుమెంట్ పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ మనకి ఇక్కడే కనపడతాయి అక్కడా కనపడం ఏం ఆర్గ్యుమెంట్ అది సో దానికోసం గత రెండు మూడేళ్ళ నుంచి గిలగలడుతున్నారు ఇంత దాకా సెటిల్మెంట్ రాలేదు పుర్రె మార్కు వేయాల వద్దా వ్యసేయాలంటే అది అది సత్యమో కదా సత్యమో కదా సత్యమో వ్యసేయాలంటే వాడెవడో ఏదో అవుతుందంటే అయితే ఏదో అవుతూ ఉంటుంది అయ్యం అవుతూ ఉంటాయి అది పాయింట్ కాదు సత్యం మీద పోవాలంటే ఆత్మకర్త కదా కాదు అంతే వే ఆ సత్యాన్ని తెలుసుకున్న వాడికి సమ్యగ్దర్శి ఉంటాడు వాడికి సర్వకర్మ సన్యాసమే మిగులుతుంది వాడికి ఎందుకంటే ఏ కర్మ వాడు చేయట్లేదు అన్ని కర్మలు ఉంటాయి కానీ వాడికి ఏ కర్మ చే సర్వకర్మ సన్యాసం జ్ఞానరూపమైన సర్వకర్మ సన్యాసంలోనే వాడికి యోగ్యత నిర్మాణం అవుతుంది ఏవో అధికార ఈ విధంగా ఎవడైతే అధ్యాత్మయోగాన్ని అనుష్ఠిస్తాడో వాడికి క్రమంగా కర్మలు అవుతున్నప్పటికీ కూడా నేను ఏ కర్మని చేయటం లేదు అనే సర్వకర్మ సన్యాసంలో పడిపోతుంది తర్వాత దానివల్ల కర్మ యొక్క భారం కూడా తగ్గిపోతుంది కర్మల డెన్సిటీ తగ్గిపోతుంది పూర్చే వందలాది కర్మలు చేసి ఉండవు అత్యవసరమైనటువంటి కర్మలు వాటంతటవి జరిగి కర్మలు ఇవ్వ ఉంటాయి అంతేకాని వీడు అభిమానంతో దేహాభిమానంతో కర్తృత్వాభిమానంతో భోక్త ఫలాభిమాన ఫలాభిసంధితోటి వీడు సంకల్పించి చేసేటువంటి కామ్యకర్మ రాశి అంతా దూరంగా పోతుంది కాబట్టి చాలా జీవితం సరళమైపోతుంది అత్యవసరమైన పనులు వాటంతటవి జరిగిపోతూ ఉంటాయి వీడల్లా సాక్షిరూపంగా నిలబడి ఉంటాడు అది ఒక గొప్ప జీవన్ముక్త అవస్థ కాబట్టి ఆ జ్ఞానానికి వీడు అధికారి కర్మణ అభావ దర్శనాత్ ఎందుకంటే వాడు స్పష్టంగా ఆత్మస్వరూపమునందు కర్మ లేదు అనే సత్యాన్ని దర్శిస్తూనే ఉంటాడు కనుక కాబట్టి వాడికి కర్మని అకర్మయ పశ్చేతనే సమ్యక్ దర్శనానికి వాడు అధికారి నహి మృగతృష్ణికాయా మృగక బుద్ధ్యా పానాయ ప్రవృత్ జాభావజ్ఞానే త్రైవ పాన ప్రయోజనాయ ప్రవర్తతే దృష్టాంతం హీ అంటే ఎలైనగా వికాజ్ ఒకడున్నాడు వాడేమో ఎండమావిని చూశాడు ఎండమావి అంటే నీరు ఎండమావి అంటే ఎండలో నీరున్నట్టుగా అనిపిస్తుంది ఆ కాంతి కిరణములు పరావర్తన ఉంది ఎండలో నీరున్నట్టుగా అనిపిస్తుంది దాన్ని చూశాడు ఉదకతృష్ణుని కా అంటాను దాహంగా ఉంది ఎండ ఉంటే మన దాహం ఉంటుంది కదా అది ఉదకమనే బుద్ధి కలిగింది కలిగి పానాయ ప్రవృత్ దాన్ని తాగడానికి వెళ్తున్నాడు కొంచెం అలా అక్కడ దాకా వెళితే ఆ నీళ్లు కొన్ని ముఖంలో పడుకుని తాగొచ్చుకుని వెళ్తున్నాడు వెళ్తూ ఉంటే ఇంతట్లోకి ఏమైంది ఉదక అభావ జ్ఞానేది అరేరే ఉదకం కాదయా ఇదంతా ఇదంతా మిరాజ్ ఇది ఒక ఎండబావి ఇంట్లో ఉదకం లేదా అరే నే పొలపడ్డానే లేదు ఇక్కడ అని తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత ఉదకంలాగా కనపడుతోంది ఉడకం లేకపోయినమాట వాస్తవే కానీ ఉదకంలాగా కనపడుతోంది కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళి తాగుతామని వెళ్తాడా వెళ్ళాడు పానాయన ప్రవర్తతే పాన ప్రయోజనాయన ప్రవర్తతే అలా వెళ్ళిపోతే కొంత దూరం వెళ్ళిపోతే అక్కడ నీళ్ళు వచ్చేస్తాయి అది నీళ్ళు కాదని నాకు తెలుసుననుకోండి అయినా కూడా నీళ్లు వచ్చేస్తాయి కాబట్టి అది నేను తాగేస్తాను అని అలా వెళ్తాదా అదేవిధంగా నేను కర్తను కాను అని తెలుసుకున్నవాడు నేను యజ్ఞం చేస్తానండి యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది నేను కర్తను కాను అయినా కూడా యజ్ఞం చేస్తే స్వర్గం అలా వెళ్తుంది కాబట్టి వాడు ఏమీ చేయడు అంటే అంటే దానం చేస్తే పుణ్యం వస్తుంది దానం చేయడం దానం చేయడానికి కాదు దానం చేయడని కాదు ఆయన చేతిలో ఉన్నదో ఎదరవాడికి వెళ్ళిపోతుంది దాంట్లో ఆవిదేమీ ఉండదు కానీ నేను దానం చేసి పుణ్యం మూట కట్టుకున్నాను అనే అజ్ఞానం మాత్రం ఉంది అదే కానీ మూట కాదు అవన్నీ అవుతూ ఉంటాయండి ప్రకృతిలో ఉంటాయి క్రియలన్నీ కూడా ప్రకృతిలోనే ఉంటాయి ప్రకృతే క్రియమాన గుణై కర్మాని సర్వశ వితౌట్ ఎక్సెప్షన్ అన్ని క్రియలు ప్రకృతి ఎందు ప్రకృతి యొక్క గుణముల చేతనే నిర్వహింపబడుతూ ఉంటాయి ఆ సత్యం వాడికి తెలుసు కాబట్టి అజ్ఞానం చేత నేను కర్తను అనే ప్రాజెక్షన్ అలాగా సాక్షిగా అలా ఉండిపోతాడు చాలా గొప్ప శ్లోకాలు ఈ రెండు కలిపి ఒకే వాక్యం తర్వాత శ్లోకం ఒకడు ఉన్నాడు వీడికి జ్ఞానం లేదు ఈ సమ్యగ్ దర్శనం లేదు నేను కర్తను అనే అజ్ఞానంలో ఉంటాడు కొంతకాలం ఆ అజ్ఞానం నడుస్తుంది కదా మరి వాడేం చేయాలి వాడు ఇదో ఇలా ఉండాలి అని మళ్ళీ శ్లోకం బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యహిప్య సమపత్రమివాంభస అవతారిక భాషకారులు అవతారిక స్పష్టంగా చెప్పారు జ్ఞాని తత్వవిత ఏం చేయాలి నైవ కరోమి ఇది మన్యేత అది తత్వవేత్త సమ్యగ్దర్శనం ఉన్న పరిస్థితి సెటిల్ అయిపోయింది కానీ ఆ సమ్యగ్దర్శనము వెంటనే మీకు అలాగే వచ్చేది అది దానికి అభ్యాసం ఉంటుంది కొంతకాలం అభ్యాసం చేసి దాన్ని ఆ సత్యాన్ని అనుభవానికి యుక్తిగా తెలిస్తే చాలదు ఈ లోపల నేను కర్మలను చేస్తున్నాను అనే ఒక అభిమానం ఉంటుంది అటువంటిప్పుడు ఈ అభిమానాన్ని న్యూట్రలైజ్ చేసేందుకోసం ఈ కర్మలనే ఒక సాధనంగా వీరి వినియోగించుకోవాలి ఆ కర్మలని బంధహేతువులైన కర్మలని తన అడ్వాంటేజ్కి మొల మలుచుకుని వాటి ఎందు ఆ కర్తృత్వ భావన న్యూట్రలైజ్ అయ్యే ఉపాయం వెతుక్కోవాలి అది చెప్తున్నారు ఈ శ్లోకం కాబట్టి తత్వజ్ఞానము గలవానికి పూర్వ శ్లోకము తత్వజ్ఞానం లేనివానికి సాధకుడికి ఈ శ్లోకము ఈ శ్లోకం రేపు క్లాస్లో కంటిన్యూ చెప్పాలి ం పూర్ణమి పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరి శ్రీ